కీర్తన ఇరవై ఎనిమిది చలమే చెల్లించుకున్న సతులాల సులభమామీతో పొందుసుతుల వ్రతినైన యతి నైన ఒల మాటల పెట్టి బతిమి చిరుతురుగా బంధువులాల హతవరుల ఇంతనంత నిలయించి తతిగొందురుగా ధనధాన్యముల పెద్దనైనా పిన్ననైన పిలుచుదనమిరేచి కొద్ది మీరించిన కామ క్రోధములాల అద్దో ఎంత విరక్తునైన విషయాలకే తిద్ది తిరిగా పంచేంద్రియములాల మునినైనా ఋషినైన మొహమేపించి మరపి మొనసిరిగా ఇల్లు ముంగిల్లాల ఘనుడైన శ్రీ వెంకటనాథు పాదములు చనువున చూపితిరి ఆచార్యులాలా